జ్యేష్టరాజం బ్రమ్మణా బ్రహ్మణస్పట ఆనశృవన్ మూతిభీత సాదన శ్రీ మహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్యంతం వందే గురు పరంపరా భద్రం కన్నేభినుమదేవా భద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తు యశేమ దేవత స్వస్తి నంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమిస్తినో బృహస్పతిర్దధ ఓ శాంతిశాంతిశ్ శాంతి ఏడవమంత్రవాహ్యే అదృఢాయజ్ఞ అష్టాదశోక్తవరం కర్మాేయోినందూభా జడామృత్యుతేనరేవా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అనే జిజ్ఞాస గలవారు ఎంతో కాలం నుంచి పుట్టినప్పటి నుంచి ఏవో కొన్ని ధారణలు ఏవైతే చాలా బలంగా చాలా పవిత్రంగా అటుపెట్టుకుంటారో ఆ ధారణలు అనన్నిటినీ కూడా త్రోసిపుచ్చాల్సి ఉంటుంది ఇప్పుడు టెంపుల్ వర్షిప్ ఇస్తే ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ వాల్యూ ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ రోల్ దాన్ని మనం తప్పు చేయటం మన తాత్పర్యం కాదు కానీ నేను ఈశ్వరుడు భిన్నంగా ఉన్నాను నాకంటే ఈశ్వరుడు భిన్నంగా ఉన్నాడు అని ఆ భేదాన్ని అలాగే మెయింటైన్ చేసుకుంటూ ఈశ్వరుడు కేవలము ఆ ష్రైన్లో మాత్రమే ఉన్నాడు అని అలాగ లోకలైజ్డ్గా ఈశ్వరుణ్ణి భావన చేస్తూ ఉంటూ ఉంటే ఇఫ్ దట్ ఈజ్ ది ఎస్సెన్స్ ఆఫ్ టెంపుల్ వర్షేప్ దెన్ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అలాగంటే భేదభావంతో నిలిచి ఉన్నంత కాలం మనిషి యొక్క వికాసం ఉండదు కాబట్టి ఇలాగంటే మనం చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో ధారణలు కల్చరల్ కండిషనింగ్ అంటూ ఉంటారు సోషల్ కండిషనింగ్ సైకలాజికల్ కండిషనింగ్ కల్చరల్ కండిషనింగ్ ఇవి ఉంటాయి అవన్నిటినీ కూడా ఏ రకమైన మొహమాటం లేకుండా ఖచ్చితంగా త్రోసిపుచ్చటం చేతనైనప్పుడు మాత్రమే వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు ఏదో ఒక కేటగిరీనో డిఫినేషన్నో మనం మనస్సులో పెట్టుకుని మన ఆత్మ తను ఆ విధంగా తాను అని డిఫైన్ చేసి కూర్చుంటే ఈ కెనాట్ నో ఐట్ ఉదాహరణకి అహం బ్రాహ్మణ అహం క్షత్రియ అని చాలా పవర్ఫుల్ కండిషన్ మనం మన కల్చర్లో దట్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ కండిషన్ అది ఉంటే వాడికి ఆత్మస్వరూపం కలిగింది తర్వాత స్పిరిచువల్లీ ఐ ఆమ్ సుపీరియర్ టు ది అదర్ పర్సన్ అని ఉన్నా దట్ హోలియర్ దేర్ లవ్ యాటిట్యూడ్ అది ఉన్నా లేకపోతే తర్వాత మేల్ ఫీమేల్ అనే ఒక భావన జపం చేస్తున్నప్పుడు కూడా నేను మేల్ ఐఎమ్ ది మేల్ హూ ఈస్ డూయింగ్ ది జపా అండ్ దేర్ ఫోర్ మేల్ షావనిజం ఎలా ఉంటుందంటే ఐఎమ్ ది మేల్ అండ్ దేర్ ఫార్ ఈశ్వరుని యొక్క సామ్రాజ్యంలో నా యొక్క స్థానం చాలా విశిష్టంగా ఉంటుంది మీరు ఎవరినైనా ఎవరినైనా టచ్ చేసి చూడండి రిలీజియస్ గై ఈజ్ లైక్ దట్ హీ థింక్స్ దాట్ యాజ్ ఎ మేల్ హీ సుపీరియర్ టు ది ఫిమేల్ సో ఈ సుపీరియారిటీ పార్ట్ అలాంటి పెట్టి హీ టేక్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ది మేల్ ఆత్మ ఈజ్ నాట్ ది మేల్ లింగ భేదము ఆత్మయందు ఉండదు సో చాలా మౌలికమైనటువంటి డెఫినెషన్ వ్యక్తి తన విషయంలో తాను చేసుకుని ఉంటాడే హీ షుడ్ కమ్అట్ ఆఫ్ ఇట్ అలాగే కర్మ విషయంలో మోమాట పడుతుంటే మీకు ఆత్మస్వరూపం ఎప్పటికీ తెలిసింది కర్మకి ఉండే వాల్యూ దానికి ఉన్నది బట్ స్టిల్ కర్మాన్నది ఒక పరిచ్ఛిన్న వ్యక్తిని డిఫైన్ చేస్తూ ఉన్నంతసేపు కర్త కర్తని డిఫైన్ చేస్తూ ఉన్నంతసేపు ఆ కర్మ బంధహేతువే అవుతుంది తప్పిస్తే దాని కాబట్టి కర్మ విషయంలో కూడా మనకు నిష్కర్షలు కంక్లూషన్స్ అని అంటారు ఆ నిష్కర్షల్ని మనం పరీక్షకు పెట్టి వాటిని అవసరమైతే త్రోసిపుచ్చటానికి సిద్ధంగా ఉండాలి అంతేగాని అన్ని అన్ని తోచిపుచ్చేస్తే ఏమో ఇంకేముందండి మరి అద్వైతం పేరు చెప్పి ఇలాగ అంటూ ఉంటారు కొంతమంది అద్వైతం చెప్పి పేరు చెప్పి అంతా ఏకంపాకం చేసి పెడితే మరి ఇంతకాలం నుంచి మరి పెద్దలందరూ అలా ఎందుకు చేస్తున్నారు అని ఒకళ్ళ ప్రశ్న సో వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఇట్ ఈస్ ఎవళ్ళో చాలా కాలం ఏదో చేశారు కాబట్టి అది కరెక్ట్ అనే ఆ కైండ్ ఆఫ్ మోడ్ ఆఫ్ చాలాసార్లు చేశారు కాబట్టి అది కరెక్ట్ అయ్యి ఉంటుందని వీడు అంటాడు వీడు ఆలోచించి దాంట్లో తెలుసుకున్నది ఏముంది దాంట్లో కాబట్టి దిస్ కైండ్ ఆఫ్ కండిషనింగ్కి అతీతంగా మనిషి ఎదగాల్సి ఉంటుంది అందుకోసమే ఉపనిషత్తులలో భాష కొంచెం పరుషంగా ఉంటుంది శంకరుల యొక్క భాష కూడా అలాగే ఉంటుంది సో అదృఢ యజ్ఞరూపా అష్టాదశక్ అష్టాదశ అంటే మీరు ఒక పురోహితుణ్ణి పెట్టి ఆ పురోహితుడు మిమ్మల్ని ఉద్ధరిస్తాడు హౌ కర్మద్వారా అదే కదా మీకు పురోహితుడికి ఉండే కాంటాక్ట్ కర్మే సో యజ్ఞ రూపాహ అష్టాదశ యజ్ఞ రూపములు యజ్ఞము యొక్క రూపములు ఈ పురోహితులే ఎందుకంటే కర్మ అనేది మెషీన్లు చేయవు కదా యజ్ఞంలో రోబోట్లు చేయవు యజ్ఞంలో రోబోట్లను పెట్టి చేయించడానికి కుదరదు ఇప్పుడు ఈ అమెరికాలో నేను హాస్పిటల్ ఒకటి తీశాను వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రి ఎనిమిది గంటలకు పొమ్మిది గంటలకు షిఫ్ట్ అయిపోతుంది నర్సెస్ షిఫ్ట్ రోబోట్లకి హ్యాండ్ చేసేస్తారు a hospital ward isn't it you may not believe it it is induced so a robotic feed chase started samacharam anta adu em chestundi ratri 12 gantlku tablet veyal ankonde ee robot 12 gantlku si, no a gedi talupu teesi lopala gelipoyi key en oka alarm laanti vinipinchi aa tablet akada oka chinna pula oka chinna o, o, o, o, o pet tray undu nattu pa parastu parastu malli key en inko alarm vinipisthundi malli vachestundi room lo ఆ రకంగా ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క రోబోట్ ని పెట్టుకున్నారు ఈ మధ్యన జాన్ కెనడీ హాస్పిటల్ నేను వెళ్లాను న్యూజెర్సీ హాస్పిటల్లో దాంట్లో మా మిత్రుడు ఒక ఆయన పనిచేస్తున్నారు ఆయన భార్య పనిచేస్తుంటే ఆమె తీసుకువెళ్తే వెళ్లాను ది కీప్ రోబోట్స్ రాత్రి తొమ్మిది అయ్యేప్పటికి షీ ఫీడ్స్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ టు ఎ కంప్యూటర్ ఏ పేషెంట్ ఏమిటి చేయాలి అని కంప్యూటర్ పన్నెండు పేషెంట్స్ కావాల్సిన సమాచారం మొన్నటి పొద్దున ఎనిమిదింటికి మళ్ళీ నర్స్ వచ్చేదాకా కూడా అదంతా కంప్యూటర్లకు ఫీడ్ చేసేసి ఎంటర్ చేసి వెళ్ళిపోతుంది ఆడు నవ్ ద కంప్యూటర్ విల్ బి ఆపరేటింగ్ ది రాబోట్ అలాగే యజ్ఞం చేయడానికి అలా కుదరదు యజ్ఞ రూపాహ వీళ్ళు ఋత్విక్కులు చేయాల్సి ఉంటుంది యజ్ఞాన్ని కాబట్టి యజ్ఞం రూపం వాళ్లే ఎందుకంటే కర్మ కర్త మీద ఆధారపడి ఉంటుంది కనుక కాబట్టి ఋత్విక్ ఉన్నాడు ఆయన కర్మ చేసి నన్ను ఉద్ధరిస్తాడు అంటే ఇది It is a వే ఆఫ్ ఎస్కేప్ వీఆర్ ట్రైంగ్ టు ఎస్కేప్ ఆ పలాయన వాదమే ఒక రకంగా చాలా మంది అలా చేస్తారు కొంత మనీ ఇచ్చేస్తారు ఋత్విక్కి ఇంకా నవ్ ద రుత్విక్ విల్ టేక్ కేర్ అలాగా సో ఆ రకంగా ఋత్విక్ మీద లేకపోతే పురోహితుడి మీద పెట్టి నీ ఆధ్యాత్మికం ఉన్నతి ఆయన టేక్ కేర్ చేసేస్తాడంటే యూ విల్ డూ ఇట్ బై ఆల్ మీన్స్ బట్ సంసార సముద్రం నుంచి నువ్వు బయటపడలేవు ఎందుకో తెలుసినా అదృఢాహ ప్లవా ఈ పడవ ఈ రుత్విక్కులు వాళ్ళు చేసే కర్మ అనే పడవ ఉన్నదే ఇది చిల్లు పడవ అది నిన్ను గెట్టెక్కించదు అయితే కర్మానుష్ఠానం మంచిది కర్మని చేసుకుంటూ ఉండడం చాలా అవసరము కానీ ఇది పరమ లక్ష్యము ఏత్రేయ ఏ అభినందంతి మూఢా ఈ ఇదో ఒక కామన ఆ కామనని తీర్చుకోవటం కోసం ఒక కర్మ చేయటం ఆ కర్మఫలాన్ని అనుభవించటం అంటే హీజ్ హె భోక్త టు స్టార్ట్ విత్ సో భోక్తృత్వాన్ని నిలబెట్టుకోవాలి అంటే కర్త అవ్వాలి సో కర్తృత్వాన్ని తాను కర్త అయి చేస్తాడు కర్త ఏడు కాబట్టి మళ్ళీ భోక్త అవుతాడు భోక్త కర్త అవుతాడు కర్త భోక్త అవుతాడు అదొక విష వలయం ఆ వలయంలో తిరుగుతూ ఉంటాడు పరిచ్ఛిన్నమైన వ్యక్తిగా సంసారంలో అల్పుడిగా భయభీతుడిగా కామనల చేత వేగిపోతూ సో హీ కంటిన్యూస్ టు లివ్ దట్ కైండ్ ఆఫ్ ఎ లైఫ్ ఇప్పుడు మౌలికమైన మార్పు రావాలి జస్ట్ సరౌండింగ్స్ లో మార్పు వస్తే ఉపయోగమే ఉంది వ్యక్తిత్వంలో మౌలికమైన మార్పు రావాలి ఇప్పుడు వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఎప్పుడు కూడా ఏవో కామనాలని చేస్తూ ఉంటాడు ఏవో కోరికలను కోరుకుంటూనే ఉంటాడు నిద్రలు వేస్తే ఇంకా అదే పని కోరికలు కోరుకుంటాడు ఆ కోరికల్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు దేవుణ్ణి పిక్చర్లోకి తీసుకొచ్చినప్పుడు కూడా ఈ కోరికల్ని తీర్చుకోవడం కోసమే దేవుడు పిక్చర్లోకి వస్తాడు కానీ అధ్యాత నేను తరచుగా అంటూ ఉంటాను ఈశ్వర ఈజ్ అన్ అకాంప్లెస్ టు అవర్ సంసారిక్ డిజైర్స్ ఈశ్వరుని ఒక కాంప్లెక్స్ కింద చేసుకుని మనం కాలక్షేపం ఉంటాం కాబట్టి ఇటువంటి కోరికలు కోరుకుంటూ ఉంటాడు తర్వాత ఎప్పుడూ కూడా భయంతో బతుకుతూ ఉంటాడు మనిషి ఆల్వేజ్ ఎ సెన్స్ ఆఫ్ ఫియర్ అండ్ ఇన్సెక్యూరిటీ ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు ఇది మౌలికమైన వ్యక్తిత్వం ఏమిటి is a bundle of fears and cravings a yeah, rickshaw puller unnad ankonde sayankalam ayin tarvata 100 rupayalu ee rojuki sampadisthe sayankalam ayin tarvata 70 rupayalu family ki icchese 30 rupayalu aa kallu shop degiriki poi daru taagachunu ani vaadu korukuntadu milina iru unnad ankonde ee vela manam business 100000 100000 rupees business satma vara chesinatlayite మనకి టెన్ థౌజండ్ రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది మనం ఫైవ్ స్టార్ హోటల్లో ఈ రాత్రి పార్టీలో ఒక టెన్ థౌజండ్ రూపీస్ హ్యాపీగా ఖర్చు పెట్టి ఎంజాయ్ చేయొచ్చు అని వాడు కోరుకుంటాడు బేసికల్గా ఈజ్ ఏ క్రేవింగ్ గై మౌలికంగా భేదం ఏమిటి ఇద్దరికి ఏమీ భేదం లేదు వన్ మే అపియర్ వెరీ సివిలైజ్డ్ కొంతమందికి చాలా కాస్ట్లీ డిజైర్స్ ఉంటాయి కొంతమందికి చాలా చవక డిజైర్స్ ఉంటాయి అంతకు తెప్పించి మౌలికంగా హీజ్ ఏ డిజైరింగ్ పర్సన్ ఈజ్ ఎ వాంటింగ్ పర్సన్ అనే దాంట్లో భేదం లేదు అంచేతనే ఈ కొంచెం లోవర్ మిడిల్ క్లాస్లో ఉన్నవాడికి లాటరీ వచ్చిందనుకోండి సో హీ బికమ్స్ దాట్ సో సరౌండింగ్స్ మారుతాయి మోర్ లగ్జూరియస్ సరౌండింగ్స్ లో బతుకుతూ ఉంటాడు మౌలికమైన వ్యక్తిత్వంలో మార్పు ఏమీ లేదు అదేవిధంగా సో మీరు టెంపుల్కు వెళ్ళారు టెంపుల్ వర్షిప్ చేశారు లేకపోతే కర్మకాండని చేశారు లేకపోతే తీర్థయాత్రలు చేశారు మంచిది అవన్నీ కూడా అవసరమే డబ్బు సంపాదించడం మాత్రం అవసరం కదా టెంపుల్కు వెళ్ళడమే అవసరమే ఏమే బిజినెస్ చేసి డబ్బు సంపాదించడం కూడా అవసరమే ఎవ్రీథింగ్ ఈజ్ నీడెడ్ ఎందుకంటే బిజినెస్ చేసి డబ్బు సంపాదించడం ఇహలోకానికి సంబంధించింది టెంపుల్కు వెళ్లడం పరలోకానికి సంబంధించింది సో బూత్ ఆర్ నీడెడ్ బట్ ద మౌలికమైన వ్యక్తిత్వము యాజ్ ఎ పర్సన్ ఐఎమ్ ఏ బండిల్ ఆఫ్ డిజైర్స్ అండ్ ఫియర్స్ దాంట్లో మార్పు వచ్చిందా లేదు టెంపుల్ కు వెళ్ళినా వాడు అలాగే మిగిలి ఉన్నాడు ఇంతకు ముందు కోరికల్లో ఏదో ఫైవ్ స్టార్ హోటల్లో భోజనం చేయాలనో లేకపోతే పార్టీకి వెళ్లాలనో లేకపోతే ఖరీదైన సూట్ వేసుకోవాలని కోరుకుంటాడు ఇప్పుడు ఈ టెంపుల్ కు వెళ్లినందు వల్ల హెవెన్ కు వెళ్లాలి అని కోరుకుంటాడు హీజ్ అ టూరిజం గై అయిపోతాడు టూరిస్ట్ హీ వాంట్స్ టు గో టు హెవెన్ మామూలుగా కశ్మీర్ పహల్గామ్ అలాంటి చోట్లకి వెళ్ళొచ్చి వారు పూర్వం ఇప్పుడు ఫ్యాషన్ మారిపోయింది ఇప్పుడు డిఫరెంట్ ప్లేస్ లేకపోతే హెవెన్ హీ వాంట్స్ టు గో టు హెవెన్ సో ఈ విధంగా మౌలికంగా దర్సన్ కంటిన్యూస్ టు బీ వాట్ హీఈ ఉడికే సూపర్ఫిషియల్ యాక్టివిటీస్ అంటారు వీటిని బ్రింగ్ అబౌట్ ఎ చేంజ్ సూపర్ఫిషియల్లీ అంచేతనే సూపర్ఫిషియల్ యాక్టివిటీస్ ఈ సూపర్ఫిషియల్ యాక్టివిటీస్ వీటి వల్ల కలిగే ఫలములు ఇదే పరమార్థము అంటే జీవితంలో సర్వో సర్వోన్నతమైన లక్ష్యం ఇదియే దానికి శ్రేయ అని పేరు సర్వోన్నతమైన లక్ష్యమునకు శ్రేయ అని పేరు మీరు కఠోపనిషత్తు చదివిన నేను మీరు చెప్పాలా ఏత శ్రేయ ప్రేయ అనే విభాగం చేస్తాడు సో శ్రేయస్సు ప్రేయస్సు అంటే ఈ భోగా భోగాల వల్ల కలిగే లాభం లేకపోతే సుఖం శ్రేయసు అంటే ఆత్మ ఆత్మజ్ఞానము మోక్షము శ్రేయసు సో ఈ సూపర్ఫిషియల్ యాక్టివిటీస్ వీటి వల్ల వచ్చేటువంటి ఫలములు ఇదే శ్రేయసు అని ఎవడైతే అభినందంతి కంగ్రాచులేటింగ్ దమ్స్ మూఢా ఎతయ ఏభినంతి మూఢా నేను ఇంత పుణ్యకార్యం చేశాను కాబట్టి ఐ హవ్ ఎచీవ్డ్ ఎవ్రీథింగ్ అని ఆ విధంగా ఎవళ్ళైతే తమని తాము అభినందించుకుంటూ ఉంటారో దే ఆర్ మిస్టేక్ అండ్ ఎందుకో తెలుసునా జరామృత్యుంతే పునరేవాపిఎంతి ఆ దేహంతోటి తదాత్మ్యాన్ని చెంది ఉన్న ఈ వ్యక్తి ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడంతే సో మౌలికమైన మార్పు రాలేదు కామనలను మనం తిరస్కరించాలి అనేటువంటి ఐడియా కూడా రాదు సో ఇంకా కొత్త కొత్త కామనల్ని బోధిస్తారు కూడా కామనల్ని తిరస్కరించాలి ఉన్నదాంతో మనం సుఖంగా ఉండాలి ఈశ్వరుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయాలి అవన్నీ తీసి పక్కన పెట్టి కొత్త కొత్త కామనల్ని బోధిస్తారు ఎలా బోధిస్తారంటే ఉదాహరణకి మనకి శాస్త్రంలో ఎలా ఉంటుంది మీకు సంతానం కావాల్సి వస్తే ఈ కర్మ చేసుకోండి స్వర్గం కావాల్సి వస్తే ఈ కర్మ చేసుకోండి ఆరోగ్యం కావాల్సి వస్తే ఈ కర్మ చేసుకోండి ఆరోగ్యం కావాల్సి వస్తే సూర్యోపాసన చేసుకోండి అని ఉంది కానీ వీసా కావాల్సి ఈ కర్మ చేసుకోండి అని ఎక్కడా శాస్త్రంలో లేదు వీళ్ళు అది క్రియేట్ చేసి పెడతారు దే కమ్అవుట్ విత్ న్యూ ఇయర్ ఎందుకంటే శాస్త్రంలో ఎక్కడ భాగవతంలో కానీ భాగవతంలో కాఫీ కర్మలు దృష్టితోటి ఉంది ద్వితీయ స్కంధంలో దాంట్లో ఎక్కడ వీసా మాట ఉండదు వేదంలో కూడా అనేక కామనలకి అనేక కర్మలు చెప్పారు కానీ వీసా కావలసిన వాడు ఈ కర్మ చేసుకోవాలి అని అలాగేం లేదు నాకు తెలుసున్న మిత్రుడు ఒకతను ఉన్నాడు అతను వేసాకి వెళ్లే ముందు మద్రాసులో వేసా బెంగళూరులో మహాత్ములు ఒక ఆయన ఉన్నారు ఆ మహాత్ములు ఆశీర్వదిస్తే వేసా ఇస్తారు అని ఆ మహాత్ముల దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకుని వేసాకు వెళ్తాను అని అన్నాడు నాతో నీ అమెరికా వాళ్ళకి మహాత్ముల గురించి ఏం తెలుసాయా వాళ్ళకి దే డోంట్ రికగ్నైజ్ ఆల్దీస్ ఇంతకీ ఇవ్వాల్సిన వాడు వాడు కదా నువ్వేం చేస్తావు అంటే అమెరికా వాళ్ళు చూసేది ఎకనామిక్ స్టేటస్ ఇవుళ్ళో ఆడిటర్ ఒకడు ఉన్నాడు నాకు తెలుసు ఆడిటర్ కనుక ఆడిట్ రిపోర్ట్ ఇస్తే అమెరికన్ వాళ్ళు నమ్ముతారు దాన్ని వాళ్ళందర ఆడిటర్లనే నమ్మరు ఎందుకంటే మనం ఆడిటర్లను జేబులో వేసేసుకుంటాం అది పెద్ద సమస్య కాదు కదా వాళ్ళు అంచేతం కొంతమంది వాళ్ళు రికగ్నైజ్ చేసిన ఆడిటర్స్ కొంతమంది ఉన్నారు ఈ ఊళ్ళో ఒక ఆయన ఉన్నారు నేను ఎరుగుదే నిన్న ఆడిటర్ దగ్గరికి పంపిస్తాను ఆ ఆడిటర్ ఆశీట్ వచ్చినాన్ని వెళ్ళు ఆ బెంగళూరు మహాత్ముడి దగ్గరికి అవసరం ఎదుగు వీసాకి ఆయిల్కి సవాల్లే చెప్తే వాట్ యుర్ థాకింగ్ అన్నాడు ఈ యాడిటర్ దగ్గరికి వెళ్ళకు మనసు బెంగళూరు మహాత్ములు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి విశాఖ వెళ్తే వాళ్ళు రిఫ్యూజ్ చేశారు సో దేర్ సో మౌలికమైన వ్యక్తిత్వంలో మార్పు రావాలి నేను కర్తని నేను భోక్తని ది మ్యాన్ ఈజ్ అన్ ఎంజాయర్ ఆ ఎంజాయర్షిప్ హౌ ఫార్ ఇట్ ఈస్ వ్యాలిడ్ Is it true to my nature? Desiring. Is it true to my nature? And I'm going to do an invasion. An invasion is going to be made by the Atma. I'm going to bring a lot of Atma swaroop. That idea of that immortal Atman. Poorna Atma. Poorna myina Atman is swaroop. ఏ లోటు ఏ వెలితీ లేని ఆత్మని స్వరూపము అనే ఐడియా వాడి బుర్రలో ఒక్కసారి ప్రవేశించిన దట్ గ్రోస్ అండ్ వాడి మౌలికమైన వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది అది ఉన్నతి గాని హారిజాంటల్గా స్ప్రెడ్ చేయటం ఇట్ ఈజ్ నాట్ ది గ్రోత్ యూ షుడ్ హ్యావ్ ఎ వెక్టికల్ గ్రోత్ అని ఆ రకంగా బోధించటం కోసం ఇక్కడ ఆ కల్చరల్ కండిషనింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నిందిస్తుంది శృతి నిందించటం అంటే వాటిలో ఉండే లోటుపాట్లని చూపిస్తూ ఉన్నది జరామృత్యుంతే పునరేవాపియంతి మీరు యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్ళారనుకోండి ఏం మహాభాగ్యం ఇక్కడ ఇక్కడ మరణిస్తే కానీ అక్కడ స్వర్గానికి వెళ్ళడం కుదరదు ఇక్కడ మరణించాలి అంటే మరణ భయం ఒకటి ఉండనే ఉన్నది మరణానికి ముందు మరణ సారథి అంటారు జరని ముందు సారథి వచ్చి తర్వాత ముందు డఫేదార్ వచ్చిన తర్వాత కలెక్టర్ గారు వచ్చినట్టుగా ముందు సారథి ఎవరంటే రోగం ముందు జరా జరా రోగము అవి ముందొచ్చి తర్వాత మృత్యుదేవత సాక్షాత్కరిస్తాడు సో జరామృత్యుం ఇక్కడ జరామృత్యువులను అధిగమించమే లేదు అది ఉండిపోయాయి ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్లి జన్మ తీసుకోవాల్సి ఉంటుంది అక్కడ ఒక నూతన దేహంతో స్వర్గిక్ బాడీ తోటి జన్మ తీసుకోవాల్సి ఉంటుంది స్వర్గానికి సంబంధించిన దేహంతో జన్మ తీసుకుంటారు అక్కడ ఆ జన్మను పొందితే జన్మ వచ్చింది కనుక మళ్లీ మరణం తప్పదు అక్కడ సో జరామృత్యుం ఇక్కడ జరామృత్యువులు వెయిట్ చేస్తున్నాయి స్వర్గానికి వెళ్తే అక్కడ ఇంకొక న్యూ సెట్ ఆఫ్ జరా అండ్ మృత్యు విల్ హ్యాప్ అన్ దే కొని కాకపోతే మృత్యువు ఖాయంగా ఉంటుంది సో పునరే వాపియంతి స్వర్గం నుంచి మళ్ళీ వాపసు వచ్చేస్తే మళ్లీ జరామృత్యువులు తప్పనే లేదు పుణ్యే మృత్యలోకం విశంతి కాబట్టి మౌలికమైన మార్పు కోసం మీరు ప్రయత్నించాలి అనే ఆ మంత్రం యొక్క తాత్పర్యం భాష్యం ఏత్య జ్ఞానరహితం కర్మ ఏతావత్ ఫలం అవిద్యాకామ కార్యం ఇదంతా చూసామా మనం ఓహో లాస్ట్ పేరా అంటే ఎక్కడ యత ఏవేతత్ కర్మ అక్కడి శ్రేయ శ్రేయకరణమి ఏనందీష్యంతి అవివేకినో మోహా సో ఎం ఇంతవరకు వర్ణించిన దాన్ని బట్టి అలా కర్మ యొక్క స్వరూపము అదృఢముగా అశాశ్వతము అనిత్యము అయి ఉన్నది గనుక యత ఏవం ఇట్ ఈస్ సో దేర్ ఫోర్ ఏతత్ ఈ కర్మ అంటే వేదోక్తమైన కర్మ గురించి మనం మాట్లాడుతున్నాం లేదా విహితమైన కర్మ గురించి ఇలా చెప్పామంటే ఇంకా నిషిద్ధ కర్మ గురించి చెప్పిదే ఉందండి సో ఏ తత్కర్మ ఈ కర్మ ఏదైతే ఇది శ్రేయ అంటే శ్రేయకరణం ఇట్స్ మీన్స్ టు ది హయ్యస్ట్ గోల్ ఆఫ్ మోక్ష లిబరేషన్ ఫ్రం సంసారా దానికి ఒక సాధనమిది అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఇది అని ఏ ఎవరైతే ఎవరు వాళ్ళు అవివేకినో మూఢ వివేకము లేనివారు ఏమిటి ఇక్కడ కాబట్టి మూఢులు వ్యామోహము గలవారు మూఢ అంటే మోహ నుంచి వచ్చింది మూఢ సో వ్యామోహము గలవారు వ్యామోహం అంటే ఏమిటంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏది సుఖము కాదో దాన్ని సుఖం అనుకుంటాడు ఏది ధర్మము కాదో అది ధర్మం అనుకుంటాడు ఇవన్నీ వ్యామోహాలు ఉదాహరణకి ఆల్కహాల్ ఉందనుకోండి ఇట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ దేర్ ఇట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఇట్ ఈజ్ నాట్ జాయ్ ఆల్సో ఇట్ ఈజ్ నాట్ ప్లెషర్ ఆల్సో బట్ హీ థింగ్స్ ఇట్ ఈజ్ ప్లెషర్ హీ థింగ్స్ ఇట్ ఈస్ గుడ్ సో హీ హీ అంచేతనే దాని చాలా ప్రేమగా దాని ఎందుకు ప్రవర్తిస్తాడు సో అది మోహం అంటే అలా ఉంటుంది డెల్యూషన్ ఇంకా ఏది ధర్మం కాదు అది ధర్మం అనుకుంటాడు ఉదాహరణకి దేవుడి పేరు మీద హింస చేస్తాడు దీన్ని పతంజలి మహర్షి ఇచ్చారు ఈ దృష్టాంతం వ్యాస పతంజలి యోగ సూత్రాలను ఉంది దాని మీద వ్యాస మహర్షి భాష్యం ఉంది పతంజలికి పతంజలి అంటే వ్యాసుడికి పూర్వం వాడు వ్యాసుడు ఈ రోటే కామెంటరీ ఆన్ పతంజలిస్ యోగ సూత్ర శ్రీకృష్ణుడు కోట్ చేస్తాడు పతంజలిని సో దాంట్లో అధర్మే ధర్మఖ్యాతి అనే అవిద్య గురించి చెప్తూ ఈ వ్యామోహం గురించి చెప్తూ అధర్మే ధర్మఖ్యాతి అధర్మం అది కానీ అనుకుంటాడు వీడు లైక్ ఈవెన్ పశుహింస పశువుల్ని సంహరించి దేవుడికి నైవేద్యం పెట్టానంటాడు పశువు యొక్క ప్రాణ ప్రాణమే దేవుడు వాస్తవంలో ఆ దేవుణ్ణి అపరాధం చేసి ఈ దేవుడికి నైవేద్యం పెట్టారంటే ఏమర్థం అదే సో అధర్మే ధర్మఖ్యాతి పెద్ద వ్యామోహం డెల్యూషన్ సో అలాగే స్వర్గము శాశ్వతము అని స్వర్గం అనిత్యం అది అశాశ్వతము అనిత్యము తర్వాత ఒక్కసారి ఆలోచించినట్లయితే అది కోరదగ్గది కూడా కాదు ఇప్పుడు వివేకం లేనివాడు తర్వాత వ్యామోహంగల వాడికి ఇలాంటి కోరికలే ఉంటాయి ఒకడు ఉంటాడు సాయంకాలం చక్కగా ఆఫీస్లో పని చేసుకుని ఇంటికొచ్చి ఏదైనా కొంచెం చిన్న మెడిటేషనో లేకపోతే దేవ పూజో చేసుకుని భార్య వండిబెట్టినటువంటి సింపుల్ ఫుడ్ని భుజించి చక్కగా పిల్లలతోటి హ్యాపీగా ఉండి తర్వాత పదింటికి పడుకుని హీ కెన్ డూ దాట్ బట్ హీ ఓంట్ డూ దాట్ యూ నో వాట్ హీ విల్ డూ హీ విల్ గో టు ఈ విల్ టేక్ ఎలా ట మనీ ఎక్కడో అప్పు చేసి you will go to a cabaret akada taagi thammana vaadta raatri 2:00 ki vasthadu di yaamoham ante so he thinks that it is something better than this this is what is called aviveka ekkada nijamaina vastavaina sukham ekkada unnadi dharma medhi naaku shreyase medhi telusukolalekapothundi so ipudu nenu meeku rendu situations nirupincham oka situation come home and live like this a disciplined life another situation ఏ రకమైన వివేకం లేకుండా బార్లంపడి తిరుగుతో రాత్రి డిస్కో తెక్కని మధ్యన మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా టూరిజం ప్రమోషన్ పేరు మీద వై వీ వాంట్ టూరిస్ట్ ఐ డోంట్ అండర్స్టాండ్ హైదరాబాద్ లో వాట్ టూరిజం యూ హ్యావ్ హైదరాబాద్ లో వాట్ ఈస్ దేర్ ఇన్ హైదరాబాద్ నేను గత పాతికేళ్ల నుంచి ముప్పై ఏళ్ళ నుంచి హైదరాబాద్ లో ఉన్నాను ఐ డి నాట్ ఐ డోనాట్ రిమెంబర్ దట్ దేర్ ఈస్ ఎనీథింగ్ వర్త్ మైల్ విజిటింగ్ ఇన్ హైదరాబాద్ ఐమ్ పర్ఫెక్ట్లీ అన్ఫిట్ ఫర్ టూరిజం బట్ దెన్ what tourists they will bring here okay tourists <laughs> lo ocharu ankonde vaste man daggara unna datho teeskuntaru veltharu anthe gaane din kosam pratyekanga discotheque lo emo antaro naaku spelling kuda sarkya teliyadu avu ekado open chesthe mana local youngsters they get spoiled by that so suppose his friends is it desirable you think about it is it desirable what is desirable in it naaku aithe there is not even an అయోటా which is desirable in that. దాంట్లో డిజైరబుల్ ఏదీ లేదు స్వర్గం సరిగ్గా లాంటిదే ఇటు వచ్చి ఇక్కడ డిస్కో తెక్కలో అల్లరి చిల్లరిగా ఉంటే అరెస్ట్ చేస్తారు స్వర్గంలో అరెస్ట్ చేయరు అంతే తేడా బికాజ్ ఇట్ హెవెల్స్ టు బి హెవెల్ వాట్ ఎల్స్ ఇస్ స్వర్గం సో హెవెన్ విత్ ఇన్ అని తెలుసుకోవడం చేతకాక వచ్చిన పెద్ద ప్రారంభం ఇది సో వ్యామోహము అంటే ఏది సుఖం కాదో అది సుఖం అనుకుంటాడు ఏది శ్రేయస్సు కాదో అది శ్రేయస్సు అనుకుంటాడు ఏది నిత్యం కాదో అది నిత్యం అనుకుంటాడు యమోహితుడు అవివేకి సో అవివేకినహా మూఢాహ అంచేతనే వాడు ఏం చేస్తాడంటే ఇక్కడైతే నేనేదో లౌకిక దృష్టాంతం ఇచ్చానో ఇక్కడైతే వాడు యజ్ఞం ఒకటి చేశాడు అజ్ని ఏదో ఒక యజ్ఞం చేశాడు యజ్ఞం చేసి శాష్ సెల్ఫ్ కంగ్రాచులేటింగ్ ఎందుకని ఐ హ్యావ్ అచీవ్డ్ నా కోసం స్వర్గద్వారాలు అక్కడ తెరవబడి ఉంటాయి ఏ అభినందంతి అభిహృష్యంతి తమని తామే ఏ కంగ్రాచులేట్ ఎందుకు అలా కంగ్రాచులేట్ చేసుకుంటున్నారంటే మూఢ అలాగే వాట్ ఈస్ వెయిటింగ్ ఫర్ దెమ్ స్వర్గం రాదా ఏమే స్వర్గం వస్తుంది బట్ స్వర్గం అనేది ఇట్స్ ఏ ప్యాకేజ్ ఈ భోగాలు ఇంద్రియ భోగాలు ఉన్నాయే వేర్ ఏ ప్యాకేజ్ మనకి ఇంద్రియ భోగం ఒక్కటి కావాలి అంటే కుదరదు ఇంద్రియ భోగం వెనకాల ఆ ప్లషర్ తో పాటుగా పెయిన్ రోగము ఇంకా ఇవేవో చాలా ఉంటాయి ఇట్స్ ఎ ప్యాకేజ్ ఏదైనా యూ గెట్ ఆల్ ఆఫ్ ఇట్ ఆర్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్ యూఫ్ ఇట్ ఈ స్వర్గం కూడా అంటే ఇట్స్ ఎ ప్యాకేజ్ అంటే జరా అండ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద ప్యాకేజ్ సో యూ గెట్ ఆల్ ఆఫ్ ఇట్ అంటే యూ యూ కాంట్ గెట్ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్ సో జరామృత్యుమ్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది ప్యాకేజ్ అదే అంటారాయన జరాచ మృత్యుంచ జరామృత్యుం కించిత్ కాలం స్వర్గే స్థివా పునరేవాపి భూయంతి సో ఈ అవివేకులు వీళ్ళేం చేస్తారు తే వారు జరామృత్యుం ఏమిటి సమాసం ఇలా ఉంది అంటే దానికి జరాచ మృత్యుంచ జరామృత్యు జరాంచ మృత్యుంచ జరామృత్యుం అంటే జరా మృత్యు రెండు కలిపి ద్వంద్వ సమాసం చేశారు ద్వంద్వ సమాసంలో ఏకవద్భావము అని రెండింటిని కలిపి ఒక గ్రూప్ చేశారనుకోండి సపోజ్ చూసే పెయిర్ పెయిర్ అంటే సింగులర్ టూ అంటే ఫ్లోరల్ సాంస్క్రిట్లో అయితే జ్యూయల్ పెయిర్ అంటే సింగులర్ పెర్ ఇప్పుడు సింగులర్ దాన్ని ద్వంద్వ సమాసం ఉంటుంది దాని పేరే ద్వంద్వం సో జరా మృత్యు అన్నది అలాంటి ద్వంద్వం అది జరాండ్ మృత్యు సో అంటే ఇక్కడ యజ్ఞం చేసిన వెంటనే ఇక్కడ మరణించిన వెంటనే జరా మృత్యువులేనా ఏమి అది అలాగేం కాదు కించిత్ కాలం స్వర్గే మధ్యలో మరి కర్మ చేసేది కదా కర్మ ఫలం ఉన్నది కదా మీరు రుతం అని ముందు ఋతం అది తప్పనిసరిగా లభించి తీరుతుంది మంచి కర్మ అయితే మంచి ఫలం సుఖం చెడు కర్మ అయితే దుఃఖం తప్పకుండా లభించి తీరుతుంది కాబట్టి ఆ కర్మ ఫలంగా కొంతకాలము కించిత్ కాలం స్వర్గే స్థిత్వ స్వర్గంలో కొంతకాలం భోగాలను అనుభవిస్తాడు సో భోగాలను అనుభవించి అప్పుడు అప్పుడు జరా మృత్యువులను పొందుతాడు జరా అంటే మనుష్య రూపమైన జ్వరం ఉండకపోవచ్చు వాళ్ళకి త్రిదశా అని పేరు సిటిజన్స్ ఆఫ్ హెవెన్ కి త్రిదశా పేరు అంటే ఎప్పుడు ముప్పది పదులే వాళ్ళ వయస్సు మూడు పదులే వాళ్ళ వయస్సు ముప్పది ఎప్పుడు మూడు పదులే లైక్ హాలీవుడ్ స్టార్ దేన్ ఎవర్ ఏజ్ సో దే ఆర్ ఆల్వేజ్ థర్టీ సో జరా దక్షరకాల త్రిదశ సో జరా అన్నది అక్కడ పెద్ద సమస్య కాకపోవటం కాకపోవచ్చు బట్ మృత్యు మాత్రం తప్పదు సార్ జరా మృత్యుం దె గెట్ డెత్ సో డెత్ ఈ సినిమెటబుల్ డెత్ అంటే స్వర్గంలో ఆ పుణ్యం అయిపోయిన ఉంటుంది మళ్ళీ వాపస్ సో పునరేవాపి ఎంతి అంటే భూయోపి గచ్చంతి మరలా ఆ స్వర్గ సుఖానుభవం ఏదో కొద్దిగా ఉంటుంది అది అయిపోయిన తర్వాత జరా మృత్యువును సో ఇట్ ఈస్ లైక్ దా కాబట్టి చాలా అల్పమైనటువంటి ఫలాలు చాలా తుచ్చమైన ఫలాలు కూర దగ్గరివి కావు సో పెరిషబుల్ ఫలం అంటేనే పెరిషబుల్ ఎప్పుడైనా పళ్ళు ప్యాకెట్ మీద ఉంటుంది చూడండి పెరిషబుల్ ఐటమ్స్ ఏమిటది ఫ్రూట్స్ శాస్క్రీట్లో ఫలం అంటేనే పెరిషబుల్ అనర్థం శంకర్లు గీత రాస్తారు ఫల్గుతయా లయం గచ్చతి ఇది ఫలం అలా మీరు చూస్తుండగానే అది ఖర్చయిపోతుంది చెడిపోతుంది లేకుండా పోతుంది అని చేత దానికి ఫలం అనిపే తేలికగా పెరిషభు సో స్వర్గఫలం కూడా పెరిషభుల్ ఫ్రూట్ ఈస్ పెరిషభుల్ అండి ఎనీ ఫ్రూట్ సో ఈ ఫ్రూట్స్ కూడా అంతే కర్మఫలాలు కూడా అడిగి ఆ పేరు ఎలా పెట్టారు చూడండి శాస్త్రీతిలో ఏ మాట పలికినా వెనకాల బోళ్ళంతా ఎటిమాలజీ ఉంటుంది రిజల్ట్ అంటే ఏమిటి వై యూ మీన్ వై రిజల్ట్ వైఎ రిజల్ట్ ఈజ్ అ రిజల్ట్ తెల్ నో ఆన్సర్ వై ఫలం ఈజ్ ఫలం ఫల్గుతయా లయం గచ్చతి ఇది ఫలం సో దట్స్ వై ఇట్ ఈజ్ ఫలం ఎటిమాలజీ ఎనీవే సో ఆ విధంగా ఆ కర్మల యొక్క అల్పఫల ఫలత్వాన్ని అంటే అల్పఫలములు కలిగి ఉండే లక్షణాన్ని నిందించారు ఆ నిందనే కొనసాగిస్తున్నారు మళ్ళీ తర్వాత శ్లోకం అందాము అవిద్యాయామంతరే వర్తమానా పండిత మన్యన్యమాయంతి కేవల కర్మఠులని బాగా నిందించారు ఇక్కడ ముండకంలో దీని ఉపనిషత్తు యొక్క స్వరూపం మీ నేను మనవి చేశాను కదా సో కర్మ కర్మ కర్మఫలములు వాటి ఎందు వాటిలో తగులుకున్న వాడికి ఆత్మజ్ఞానము సుపరాము లభించదు అని చెప్పడం కోసం కొంచెం పరుషమైన పదజాలాన్ని ఉపయోగించి నిందిస్తారు అయితే ఆ నింద అది తప్పు మాత్రం కాదు అంటే వినటానికి కొంచెం కఠినంగా అనిపించవచ్చు ఎందుకంటే కండిషనింగ్ అలా ఉండబట్టి సో శృతే ఉంటుందంటే ఇక్కడ ఎవరిని నిందిస్తుండో మీరు గమనించండి ఎవరిని నిందిస్తుండే అల్లరి చెల్లరి అధర్మాన్ని చేసి ఇవాడిని నిందించట్లేదు అధర్మాన్ని చేసి ఇవాడిని నిందించడం ఉపనిషత్తుల పని కాదు అది ధర్మశాస్త్రాలు నిందిస్తే ఇక్కడ కేవల కర్మఠుణ్ణి నిందిస్తున్నారు కర్మే సర్వము అని నిందిస్తున్నారు సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ కర్మఠులు ఏమనుకుంటారంటే మాకంతా తెలుసు అని అనుకుంటారు ఏమిటి మీకు అంతా తెలుసున్నది ఏమిటి ఏమిటండి మేము యజ్ఞం చేయిస్తాం కావాలంటే యజ్ఞం యజ్ఞం మా మేము తక్కువ మేము చేయించగలుగుతాం మేమేమో ఏ రకమైనటువంటి కర్మనైనా చేయిస్తాం మీకు బాగా ధన ధన సంపత్ సంపద అభివృద్ధి కోసం మీకు కర్మ కావాలా మేము చేయిస్తాం మీకు ఏదైనా గ్రహాలు దోషాలు అవి ఉన్నాయా ఆ కర్మలు మేము చేయిస్తాం తర్వాత మీకు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా మేము కర్మ చేయిస్తాం కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు పురోహితుడిని పెట్టి సూర్య నమస్కారాలు చేయిస్తారు నేనంటాను పురోహితుడిని పెట్టి సూర్య నమస్కారాలు చేయించండి వచ్చితే మీ మాట మీరు చేయాలి సూర్య నమస్కారం ఈయనేమో పొద్దున్నే ఏటింటికి లేచి కప్పు కాఫీ తాగి న్యూస్ పేపర్ చూస్తూ ఉంటాడు అక్కడ పురోహితుడు సూర్య నమస్కారాలు ఎటు వచ్చి వీళ్ళు పేరు మీద చేస్తారు వీళ్ళు గోత్రడామాల మీద చేస్తూ ఉంటాడు ఈయన ఊరికే మమ్మ అనుకుంటాడు మమ్మా కూడా అనుకోడు ఇంకా స్నానం చేయలేదు కదా మమ్మ అనుకోవడానికి ఆయన సూర్య నమస్కారాలు తొమ్మిదింటికో పదింటికో పూర్తవుతాయి అప్పుడు ఈయన వెళ్ళి తీర్థం తీసుకుంటాడు తీర్థం తీసుకోవడం అంటారు ఆయన దగ్గరికి వెళ్తాడు ఆయన తొమ్మిదింటికి పూర్తి చేస్తాడు పాపం ఈయన ఇలా లేవడం ఆ అడ్డంగా పడుతూ ఉండడం ఇలాగే నూట సార్లు చేస్తాడు సూర్య నమస్కారాలు చేసి అంతా పూర్తయ్యేప్పటికీ ఈయన స్నానం చేస్తారు వెళ్ళి ఆయనేమో తీర్థం ఇచ్చి నెత్తి మీద రెండు అక్షంతరం వేస్తారు ఇట్ హ్యాస్ టు బి డన్ ఆ కర్మ ఫలం లభిస్తుంది తప్పనిసరిగా కానీ నేనంటాను నువ్వు సూర్యోదయానికి ముందు లేచి స్నానం పూర్తి చేసేసుకుని సూర్యుడు ముందు నిలబడి ఒక్క రెండు రెండు సూర్యనమస్కారాలు మూడు సూర్యనమస్కారాలు చేసి ఆదిత్య హృదయం నువ్వు పారాయణ చేస్తే అప్పుడు ఆ తర్వాత ఈ పురోహితుడి చేతి కూడా ఇచ్చే నీ ఆరోగ్యం బాగుపడుతుంది కదా అలా బాగుపడుతుంది కానీ సో దే థింక్ దట్ కర్మ విల్ సాల్వ్ ఆల్ ది కర్మఠా సర్ లైక్ దాని పైగా వాళ్ళు ఏం చేస్తారంటే వేదం నుంచి కొటేషన్ ఇస్తారు కుచిస్టులు కానీ ఈ కర్మ మార్గం అంతా కూడా తాను కర్తననుకుని వాడికి చెప్పబడినది ఇది మూలంలోకి వెళ్ళకూడదు మూలంలోకి వెళ్ళకపోతే అంత బాగుంటుంది చూడ్డానికి మూలంలోకి వెళ్తే మటుకు ఇప్పుడు మన సెక్యులరిజం లాగా ఏమిటి మీ సెక్యులరిజం అంటే ఏమిటో చెప్పండి అని అడిగారనుకోండి వెంటనే పడైపోతుంది అది మీరు అడగకూడదు వాడు సెక్యులర్ సెక్యులర్ అంటూ ఉంటారు మనం వింటూ ఉండాలి అంతే అంతేగాని మీరు అడిగితే మాత్రం అంతా చెడిపోతుంది దాని దాన్ని మూలంలోకి వెళ్ళకూడదు సెక్యులర్ అని గట్టిగా అరిచే వాళ్ళు ఎవరో చెప్పమంటారా ఎవళ్ళైతే రిలీజియన్ బేసిస్ మీద దేశాన్ని మొక్కలు చేశారో వాళ్ళు సెక్యులర్ అని గట్టిగా అరుస్తూ మీరు అవేం మాట్లాడకూడదు యూ షుడ్ నాట్ టాక్ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్ వీళ్లు రిలిజియన్ బేసిస్ మీద దేశాన్ని విభాగం చేసిన రోజుల్లో ఇప్పుడు వీళ్ళు కమ్యూనలిస్టులను తిట్టివాళ్ళు అసలు ఎక్కడా హొరైజంలో ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడా లేరు వీళ్లే ఉన్నారో అప్పుడు ఆ పీరియడ్లో దేశాన్ని రిలిజియన్ బేసిస్ మీద విడగొట్టేసి సెక్యులర్ సెక్యులర్ అంటూ ఉంటారు ఊరికే నేనేదో మీకు దృష్టాంతం చెప్పాను దెన్ ఈ కర్మ కర్మ ఏదైతే కలదో దాని మూలానికి మీరు వెళ్ళకూడదు కర్మకి అధికారి అవ్వడు కర్మ చేస్తున్నారండి కర్మకు అధికారి అంటే యోగ్యత గలవాడు ఎవరు మీరు శాస్త్రం తీసి కర్మకు అధికారి ఎవడు అంటే ఎవడైతే కామన కలిగి ఉంటాడో వాడు అధికారి అగ్నిష్టోమేన స్వర్గ యజేత అగ్నిష్టోమో అనే ఐదు రోజుల కర్మ ఈ కర్మకి ఎలిజిబుల్ ఎవరు ఎవడికి స్వర్గం కావాలో వాడు ఎలిజిబుల్ అయితే ఎవడైనా వచ్చి నాకు స్వర్గం వద్దు నిండి అని అన్నాడు అనుకోండి ఈ నిండినాడు సో శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని భగవద్గీతలో చాలా బాగా చెప్పారు వేద యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవి పశ్చిత ఈ వాక్కులని ఈ కర్మకాండకి సంబంధించిన వాక్కులని కోట్ చేస్తూ ఉంటారు ప్రవదంతి ప్రవచనాలు చెప్పేస్తూ ఉంటారు ప్రవదంతి మామూలు సింపుల్ వదంతి కాదు ప్రవదంతి ఎవరో తెలుసున్నా వాళ్ళు అవిపశ్చిత అంటే మూర్ఖా అనమాట అవిద్యాయామంతరే వర్తమానా కదా అవిద్యలో నిండా మునిగి ఉన్నారు అంటే అజ్ఞానం ఏమిటి అజ్ఞానం ఏమిటో చెప్పండి అంటే నువ్వు ఏమిటి అజ్ఞానం దాంట్లో ఈ కర్మ చేస్తే ఆ ఫలం రాదా వస్తుంది మరి ఇంకేమిటి అజ్ఞానం ఈ కర్మ చేసి విధానం తప్ప కాదు కరెక్టే మరి ఏమిటి అజ్ఞానం వాడి కర్మ ఎలా చేయాలో తెలుసు ఆ కర్మ ఫలం ఏమిటో తెలుసు ఏమిటి అజ్ఞానం అజ్ఞానం ఏమిటంటే ఆ కర్మ ఎవళ్ళకి కర్తకి కర్త ఎందుకు చేయాలా ఇప్పుడు అజ్ఞానం ఏమిటో నేను నిరూపిస్తున్నా కర్త ఎందుకు చేయాలా కర్మ ఆ కామన కోసం రైట్ అయితే వీడి స్వరూపములో కర్తయా కాదు వీడికి కామనా చేయదగిన వెలితి లోటు వాడిలో ఉన్నదా బికాస్ ఒక కామన అంటే అది ఒక లోటుని సూచిస్తుంది ఒక వెలితిని ఒక దాన్ని ఇంగ్లీష్లో వాంట్ అంటారు సంస్క్రిప్లో చాలా మంచి పదాలు ఉన్నాయి కానీ మరి ఇంగ్లీష్లో కూడా కొన్ని మంచి మంచి పదాలు ఉన్నాయి ఈ వాంట్ అనే పదం చాలా మంచి పదం ఐ వాంట్ సంథింగ్ అంటే అర్థం ఏంటో తెలుసిన ఐ వాంట్ ఇన్ దట్ థింగ్ ఐ వాంట్ అంటే ఐ ల్యాక్ in that thing and therefore i want that thing i want money ante artham enti and i am poor i am poor in terms of money that's why i want money so meero whatever you want avanni vaadu degira levo ani manaki telisipothundi a want ane padam alladide kabati aatma yendo lootu galadu kabati ippudu enni enni points ocche manaki aatma katta ఆత్మయందు ఎందు లోటు గలదు రెండూ తప్పే ఆత్మకర్త కాదు ఆత్మలో లోటు లేదు ఓకే రెండు మరి తప్పు అయితే వీడు అలా ఎందుకు అనుకుంటున్నాడు ఇప్పుడు ఆత్మకర్త కాకపోతే వీడు ఆత్మకర్తని ఎందుకు అనుకుంటున్నాడు ఆత్మలో లోటు లేకపోతే వీడు తనలో లోటు లోటుని భావన చేసే కదా కామన్ అనే పెట్టుకున్నాడు మరి ఎందుకు లోటు వీడికి భావనకి చేశాడు అజ్ఞానము చేత ఆ ప్రశ్న మీరు ఆడగకుండా ఉంటే మంచిది ఎందుకంటే అడిగే రెడ్డి వచ్చి సమాధానం బాగుండదు వినడానికి బాగుండదు అజ్ఞానము చేత ఇప్పుడు అవిద్యాయామంతరే వర్తమానాహ సరపడింది కదా అదేం నిందేం కాదు అజ్ఞానం ఏమిటంటే ఆయన పిహెచ్డీ చేశారంటే ఏ దేంట్లో చేశారు పిహెచ్డీ అంటే ఫిలాసఫీలో చేశారు ఆత్మస్వరూపం తెలుసుకున్నారా లేదు అవిద్యాయాం అంతరే వర్త పిహెచ్డీ చేసిన తర్వాత అధ్యాయం కాకుండా పోడు సో సో అవిపశ్చిత అని శ్రీకృష్ణుడు అంటాడు శృతి అవిద్యాయా అంతరే వర్తమాన అయితే మరి ఈ కర్మ గురించి చెప్తున్నారే చాలా చాలా గొప్పగా చెప్తున్నారే పుష్పితాం వాచ్యం అన్నాడు శ్రీకృష్ణుడు అంటే ఆ వాక్కులు వింటుంటే పువ్వులో పువ్వుల్ని చూస్తే ఉల్లాసం కలిగినట్టుగా ఇప్పుడు రోజా పువ్వును చూశారనుకోండి వెంటనే అది కోసి తల్లో పెట్టుకోవాలనో లేకపోతే కోర్టుకు పెట్టుకోవాలనో వాడి సందర్భాన్ని బట్టి ఎలా అనిపిస్తుంది అది పుష్పితాం వాచం అంటే అలాగే ఈ వాక్యాలను విన్న ఆ కర్మ మనం చేసుకుంటే బాగుండును అని అనిపిస్తుంది పుష్పితాం వాచం పుష్పితామే ఫలితాం కాదు ఎందుకంటే కొన్ని చెట్లు ఉంటాయి మే మే మే ఫ్లవర్ చెట్టు నుండా పువ్వులే కానీ మీకు తినడానికి ఓ పండు అక్కడ అక్కడ ఫలమేం లేదు ఉంచే పుష్పాలే ఉన్నాయంతే యామిమాం పుష్పితాం వాచం ఆ పుష్పితాం వాచం అన్నది ఇట్స్ ఎ సెటైర్ సెటయర్ అంటే తెలుసు కదా మీకు అదేదో పొగుడుతున్నట్టుగా ఉంటుంది పొగడితే కాదు అది ఇట్ ఇస్ నింద పుష్పితాం వాచం మే ఫ్లవర్ల యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవి అవి చెప్తో తాము కర్మల ఎందు ప్రేరేపణని పొందుతో ఇతరులను ప్రేరేపిస్తూ ఉంటారు అవిపశ్చిత వేదవాదర పార్థ హే పార్థ వేదవాదర వాదము అంటే అర్థవాదం వేదములోనే అర్థవాదములందు ప్రీతి గలవారు అర్థవాదం అంటే టాపిక్ వచ్చింది కనుక చెప్తున్నా బికాజ్ ఇట్స్ అ వెరీ క్రూషియల్ టాపిక్ అండ్ అృహస్థాసు షుడ్ నో ఇట్ దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ అయితే సమాజంలో ఉండే వాతావరణానికి పాఠానికి సంబంధమే ఉండదు అలా విరుద్ధంగా ఉంటుంది బట్ స్టిల్ ఇట్ హ్యాస్ టు బి డన్ సో అర్థవాదన ఉంది అంటే శాస్త్రంలో మీమాంస ఎలా చేశారంటే ఇప్పుడు చూడండి ఓ కర్మ చెప్తారు ఈ కర్మకి ఇది ఫలము అని చెప్తారు ఉదాహరణకి ఏదో బ్రహ్మవర్చస్ కామ కామహ చెప్తారు అంటే బ్రహ్మవర్చస్సు కావాలనుకున్నవాడు ఈ కర్మ చేయాలి అని బ్రహ్మవర్చస్ అంటే అది ముఖంలో ఒక స్పెషల్ లస్టర్ ఒక శోభ ఒక కాంతి దానికి బ్రహ్మవర్చస్సు అని పేరు సో అది కావాలని అలాంటి కామనలు శాస్త్రంలో కామనాలు అలా ఉన్నాయి ఈ వీసాలు ఇలాంటివి కావాలని శాస్త్రంలో లేవు సో వాడు బ్రహ్మవర్చస కామహ ఎన్నిసార్లు వస్తుందో ఈ బ్రహ్మవర్చస కామహ అనే మాట అంటే వాడు ముఖంలో ఒక శోభ కావాలని అనుకుంటాడు వాడు యంగ్ మ్యాన్ అండి హీ వాంట్స్ టు మ్యారీ ఎ యంగ్ లేడీ దేర్ ఫర్ వాంట్స్ టు అపియర్ అట్రాక్టివ్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ యూ య య లుక్ ఎట్ ఎనీ యంగ్ హీస్ లైక్ దాట్ ఎనీ ఎవ్రీ యంగ్ మ్యాన్ ఈజ్ లైక్ దాట్ సో వైదికుడు కూడా అంతే ఎటు వచ్చి వైదికుడు బ్రహ్మవర్త్యసకామహ అనే మాట పట్టుకుని వెళ్ళంటాడు వీళ్ళు ఇంకేదో పేరు పెడతారు వీళ్ళు వీళ్ళేదో బనానా రిపబ్లిక్ సూట్లు ఇవేవి వేస్తారు ఏవో క్రీములు అవి రాస్తారు సరస్ వైదికుడు అయితే పాపం అమాయకుడు కనుక బ్రహ్మవర్త్యసామహ అందుకోసం కర్మ చేసి లస్తం తెచ్చుకోవాలనుకుంటాడు అయితే ఆయన నల్లగా ఉన్నాడు ఏమంటే ఈ కర్మ చేస్తే బ్రహ్మవర్చస్సు వస్తుందని చదివాడు ఆ కర్మ చేశాడు వచ్చిందా బ్రహ్మవర్చస్సు రాలేదు మరి ఎందుకు చెప్పింది వేదం అల్లాగా అని ఒక మీమాంస ఆ మీమాంసకి ఆ మీద మీమాంస మీమాంస అంటే విచారం ఇన్వెస్టిగేషన్ ఇంక్వైరీ దానికి సమాధానం ఏం చెప్పారంటే ఆ ఫలవాక్యము ఉరికే ప్రరోచనం కొరకే అంటే ఎంకరేజ్మెంట్ కోసమే ఫలవాక్యము యొక్క తాత్పర్యము మీనింగ్ ప్రైమరీ మీనింగ్ తీసుకోకు మరి ప్రైమరీ మీనింగ్ తీసుకోకపోతే మరి ఏ మీనింగ్ తీసుకోవాలండి సెకండరీ మీనింగ్ అని ఒకటి ఉంది లక్షణ అది తీసుకోవాలి ఓకే ఏమిటి బ్రహ్మవర్చస కామ అనేదానికి సెకండరీ మీనింగ్ ఏమిటి ఆ పర్టికులర్ కర్మ చాలా మంచిది అని అది మంచిది అయితే నాకేం వచ్చింది నువ్వు చెయ్యాలని